గణపతి హవామహే కవి కవీనాపం జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణ స్వ ఆనసాదన శ్రీమహాగణాధిపతాశివసార శంకరాచార్యమ్యమాదాచార్యపర్యంతం వందే గిరు పరంపరా ీ భగవానువాచంతుమం ప్రవక్ష్యానసూయే జ్ఞానం విజ్ఞానసా మోక్ష్యసే శుభాత్ తొమ్మిదో అధ్యాయం ప్రారంభం చేశాం భగవద్గీత మహాభారతానికి మధ్యలో ఉంది తొమ్మిదో అధ్యాయం భగవద్గీతకి మధ్యలో ఉంది సో ఆ విధంగా తొమ్మిదో అధ్యాయానికి ఒక ప్రత్యేకత గలదు విషయం చాలా విశిష్టమైన అధ్యాయం తర్వాత ఏడో అధ్యాయంలో భక్తి యొక్క స్వరూపము చెప్పబడింది ఏడులో భక్తు యొక్క స్వరూపం చెప్పబడింది ఏడో అధ్యాయం భక్త విజ్ఞానము అని అంటే భక్తుడు ఎలా ఉండాలి ఏ ఏ సాధనలు చేసుకోవాలి ప్రారంభంలోనే అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యహ అని మొదలుపెట్టి కర్మయోగము అదంతా చెప్పబడింది దానికి భక్త విజ్ఞానము అని పేరు ఎనిమిదో అధ్యాయంలో భక్తి యొక్క విజ్ఞానం భక్తి యొక్క స్వరూపము అనేది ఎనిమిదో అధ్యాయంలో విస్తారంగా చెప్పడం అయింది ఓంకారధ్యానము ఇత్యాది ఇప్పుడు తొమ్మిదిలో భజనీయుని యొక్క స్వరూపం ఇది భక్తుడు భక్తి చేస్తాడు ఎవరి మీద భజనీయుడైన ఈశ్వరుని మీద కాబట్టి తొమ్మిదో అధ్యాయం భజనీయుని యొక్క తత్వాన్ని బోధిస్తుంది కాబట్టి భక్త విజ్ఞానము భక్తి విజ్ఞానము అయిన తర్వాత ఇప్పుడు భజనీయ విజ్ఞానము మనం చూడబోతున్నాము దీనికి శంకరులు చక్కటి అవతారిక చెప్తారు ఎనిమిదో అధ్యాయంతో దీనికి ఉన్నటువంటి సంబంధాన్ని చాలా సరళమైన వివరణ ఇస్తారు దానికి సంబంధ భాష్యము అని చెప్పారు రెండు మూడు వాక్యాలు ఉంటుంది అంటే గడచిన అధ్యాయంతో దీనికి ఉన్న సంబంధం ఏమిటి ఈ అధ్యాయంలో రాబోయే విషయాలు ఏమిటి అనేది కొంచెం క్లుప్తంగా చెప్తారు అందాము అష్టమే నాడీ ద్వారేణారణాయోగ సగుణ అష్టమాధ్యాయంలో భక్తి విజ్ఞానం చెప్పానని ఇప్పుడే నేను మీకు మనం చేశాను సగుణ ఉపాసన సగుణ రూపంగా ఈశ్వరుణ్ణి ఆరాధించటము ధ్యానం భగవద్గీత అంటే మీకు కర్మ తక్కువ కర్మ కంటే అతీతమైనటువంటి భక్తి జ్ఞానము ఉపాసన జ్ఞానము అలా ఉంటుంది కర్మ విధించడం ఉండదు కర్మ చేసేప్పుడు కూడా కామ్య కర్మలన్నీ త్యాగం చేయమని నిత్య కర్మానుష్ఠా నిత్య నైత్య కర్మలను కూడా ఫలా అభిసంధి ఫల ప్రశ్న లేకుండా చేయమని ఆ విధంగా నిత్యకర్మలు తప్పనిసరిగా చేయవలసిన కర్మలు కర్తవ్య కర్మలను ఎలా చేయాలో చెప్తారు తప్ప అంతకుమించి పని కట్టుకుని కర్మను విధించటం మీకు గీతలో కనపడదు ఎందుకంటే కర్మస్థాయి దాటి ఉపనిషత్తు స్థాయిలోకి వచ్చాం కదా కర్మల గురించి ఏమాత్రం ప్రస్తావన ఉన్నా అది ప్రాసంగికంగానైనా ఉంటుంది లేదా కర్మని ఏ దృష్టికోణంతో ఆచరించాలి ఏ విధంగా ఫలత్యాగం చేసే కర్మను ఆచరించాలి అని చెప్పే విధంగానే ఉంటుంది అంతేగాని కొత్తగా కర్మలను విధించే పద్ధతి మీకు విద్యలో కనపడదు ఉపాసన భక్తి అంతరమునందు వికాసం కోసం వచ్చిన శాస్త్రం సో బాహ్యమునందలి కర్మల కర్మలను కూడా ఆంతరము ప్రభావితం చేస్తుంది కనుక ఆంతరమును శోధన చేసేటువంటి శాస్త్రం కదా ఉపనిషత్తు ఉంటాయి సో ఉపాసన ఉపాసన అంటే మనస్సులో ఆ భేదభావం ఉన్నంత వరకు అంటే నేను పరిచ్ఛిన్నమైన జీవుడను అనే అభిమానము ఉన్నంత వరకు సమష్టి రూపంగా ఉన్న ఈశ్వరుణ్ణి ఆరాధించుట అది ఉపాసన ఈశ్వరుడు సగుణ రూపుడై ఉంటాడు ఎందుకంటే భేదం అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ సగుణమే గుణములే భేదాన్ని కలిగిస్తాయి ఈశ్వరుడికి వీడికి భేదము గుణముల ద్వారానే గుణములు అంటే మంచి చెడు అలా కాదు సో సత్వ్రదస్తమో గుణాత్మకమైన మాయాశక్తిని తన అధీనంలో ఉంచుకుని ఈశ్వరుడు తన వశం చేసుకుని ఉన్నవాడు ఈశ్వరుడు ఆ సుప్రజస్మ గు గుణాత్మకమైన మాయాశక్తికి వశమై ఉండేవాడు జీవుడు అది గుణంలో వచ్చిన భేదం కాబట్టి ఆ మాయాశక్తికి వశమై ఉన్న జీవుడు ఆ కారణంగా పరిచ్ఛిన్న పరిచ్ఛిన్న భావంలో జీవిస్తున్న జీవుడు ఆ సగుణ రూపుడైనటువంటి సర్వ జగద్రూపంగా ప్రకటమై ఆ పరమేశ్వరుణ్ణి సమష్టి రూపంగా ఉన్న ఈశ్వరుణ్ణి ఆరాధిస్తాడు అది ఎలాగంటే సముద్రంలో కటము సముద్రాన్ని ఆరాధించినట్టుగా మానసికమైన ఆరాధన సగుణ ధ్యానము సో దానికే భక్తి యోగము అంటే అది ఎనిమిదో అధ్యాయంలో చెప్పడం అక్కడ ఎలా చెప్పాడంటే మీరు నిటారుగా కూర్చుని ఓమిత్రేకాక్షరం బ్రహ్మ వ్యాహారం అంటో సో అలాగే నిటారుగా కూర్చోవటము భ్రువోర్ మధ్యే ప్రాణమావేశ్య సమయ ఆ ప్రాణము భూమధ్యము నందు నీళ్ళ పడము ఇదంతా కూడా మనం చేసాం సో ధ్యానము తర్వాత ఓంకార ధ్యానము ఓంకార ధ్యానం ఎలా చేస్తామంటే గాలిని నిండా తీర్చుకుని నిటారుగా కూర్చుని గాలిని విడిచిపెట్టే సమయంలో అని ధ్యానం చేస్తూ అనిశ్శబ్దంలో నిలిచి ఉండడము ఇదంతా కూడా ధారణాయోగము యోగము అంటే చిత్త సమాధానము చిత్తమును ఏకాగ్రము చేయుట ఏకాగ్రము చేసి అటువంటి ఏకాగ్రమైన చిత్తమును ఓంకారమునందు నిలిపి ఓంకార రూపంగా ఉన్న ఈశ్వరుని ఎందు నిలిపి ఉంచుట సో ఇదంతా కూడా అక్కడ ఎనిమిదో చెప్పారు అంతేకాకుండా భ్రూమధ్యంలో నిలిపి ఉంచుట మనస్సును భూమధ్యమునందు నిలిపి ఉంచుతారు ఆ మనస్సుని ప్రాణశక్తిలో విలీనం చేసి మనస్సు ప్రాణము కలిసి ఉంటాయి మనస్సు ప్రాణంలో విలీనం చేయొచ్చు ప్రాణబంధనం హి సౌమ్య మన చాంద్రోగ్యోపనిషత్తు మనస్సు యొక్క మూలం ప్రాణం అంచేతనే మీకు ఆకలి బుద్ధి పంచేయు భోజనం పెట్టడం ఆలస్యం ఏంటనుకోండి ఇంక బుద్ధి పొందేది ఇప్పుడు ఒంటి గంటకి ఇంకా తిండి తిప్పలు లేకుండా స్వామిజీ ఏదైనా గీతా శ్లోకం అందుకోండి అంటే చాలా చాలండి భోజనం వడ్డిస్తారేమో అనే ఆలోచనలో ఉన్నాం మీకు వడ్డిందని కుదరపోతే చెప్పండి నేను బయటకు పోయే ఏడుస్తాను అంతేకాని ఇక్కడ గీతా శ్లోకానికి సమయం కాదు అని చెప్పాల్సి ఎందుకంటే గీతా శ్లోకాలు ఏవి రావు గుర్తు రావు మనస్సుకి మనస్సుకి మూలం ప్రాణం ప్రాణానికి మూలం అన్నం అన్నగత ప్రాణులు ఒక ఆయన వాళ్ళు నడుతున్నారు కలికాలంలో జనులు అన్నగత ప్రాణులై ఉంటారు అంటున్నారు నేను అన్నా కలికాలంలో ఏంటండి అన్ని కాలాల్లోనూ అలాగే ఉంటారు కలికాలంలో ఏంటి ఏమైనా వెజ్ ఉన్నాను జనులు కలికాలంలోనే అలా ఉండరు అన్ని కాలాలలోనూ అన్నగత ఉంటాయి ఏదో కలికాలం అంటే ఏదో కొత్త విషయం చెప్పినట్టు ఉంటుంది వల్లండి సో ప్రాణబంధనం హి సౌమ్య మనహ మీరు మనస్సుతోటి ఆ శ్వాసను కనుక అబ్జర్వ్ చేస్తూ ఉన్నట్లయితే ఈ అగ్రభాగం ముందు నాసికాగ్రము నందు ఇక్కడ నాసికకి రెండు అగ్రాలు ఉంటాయి ఇదో అగ్రం ఇదో అగ్రం ముక్కు కొన అంటే ఏది కొన అగ్రము అగ్రము సంస్కృతంలో అగ్ర చెప్పడానికి మొదలు కొన రెండు కూడా అర్థం సో సృష్టి ఆది అగ్రే అగ్రే ఇదీ సదేవ సౌమ్యేదమగ్ర ఆసీ సృష్టి ఆది అనర్థం ముక్కు ఆది ఏదండి ఇదే ఇదే ఇదే ఇది కావచ్చు ఇది సో కాబట్టి భ్రువోర్మధ్యే నాసికాగ్ర పదానికి వ్యాఖ్యానం ఇది ఇది ఆయన చెప్పినట్టే ఇక్కడే బుట్టు పెట్టుకునేది అనుగురించారు కాబట్టి ట్టు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఓంకార ధ్యానం చేయాలి ఉంటే బుట్టు పెట్టుకుంటే ఏమైంది బుట్టు పెట్టుకుంటే బాహ్య చిహ్నం మంచిది దాంతోపాటుగా ఇక్కడ బొట్టు పెట్టుకుంటున్నారు కదా ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నారు ఇక్కడో లేక ఇక్కడ బొగ్గకు కూడా పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు కానీ మనం అలా పెట్టుకోవట్లేదు బొగ్గకి పెట్టుకోవట్లేదు మనం మనం ఇక్కడే పెట్టుకుంటున్నాం ఎందుకని ఆ అది ప్రత్యేక స్థానం అక్కడ ధ్యానాన్ని చేయాలి మనస్సుని అక్కడ అక్కడ నిలపాలి సో అక్కడ వాచ్ చేయాలి చేసినట్లయితే మనస్సు విలీనమైపోయి ఆ ప్రాణశక్తి ఆ సైనస్ ప్రాణశక్తి ఇక్కడ మీరు అనుభవానికి తెచ్చుకోవచ్చు పెద్ద కష్టం కూడా ఏం కాదు చాలా సరళంగా చేయచ్చు ధ్రామరి ప్రాణాయామం అని ఒకటి కూడా ఆ ప్రాణశక్తి ఇక్కడ భావన చేయటానికి చాలా అవకాశంగా ఉంటుంది సో ఓంకారం కూడా అలా చేయచ్చు గాలి విడిచిపెట్టేప్పుడు చుట్టించున్నప్పుడు కూడా ఇక్కడ పీల్చి ఇక్కడ విడిచిపెట్టినట్టున్నట్టుగా ప్రారంభం చేసి తర్వాత క్రమంగా ఇక్కడ నుంచి ఆ శక్తి పీల్చినప్పుడు కానీ విడిచినప్పుడు కానీ ఇక్కడి నుంచి అది ఉద్భవిస్తోంది అని ఆ విధంగా ఈ యోగము ఎనిమిదో అధ్యాయంలో విస్తారంగా చెప్పబడినది ఇది సగుణ ధ్యానం నిర్గుణ ధ్యానము అంటే సోహం అహం అహమ్మి అశుద్ధ చైతన్యంలో విలీనం చేసి సోహం ధ్యానం ఏదైతే కలదో అది నిల్పూర్ణం ఎనిమిదో అధ్యాయంలో సగుణ ధ్యానాన్ని చెప్పినారు అసలు ఈ తొమ్మిది ఈ ఏడో అధ్యాయం నుంచి పన్నెండో అధ్యాయం చివరి వరకు భక్తి షట్కము అంటారు భక్తికి సంబంధించిన అధ్యాయాలు వీటిల్లో సగుణ రూపంగా ఈశ్వరుణ్ణి ఆరాధించటము భావన చేయటము ఉపాసన ఎంతో విస్తారంగా చెప్తారు కానీ అక్కడక్కడ అభేదాన్ని కూడా చెప్తారు అభేదాన్ని విరిచిపెట్టి చెప్పరు అది ఉపనిషత్తుల యొక్క తత్వానికి విరుద్ధం అవుతుంది అభేదాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు కశల అగ్నియరాతిక్రమేణ కాళాంతరే బ్రహ్మప్రాప్తి లక్షణమేవనావృత్తి రూపం నిర్దిష్టం ఇప్పుడు చూడండి మీరు ఓంకార ధ్యానం చేస్తూ ఉంటే ఎనిమిదో అధ్యాయంలో చెప్పిన విధంగా ఆరు నుంచి మొదలుపెట్టారు ధ్యానాన్ని సో ఎనిమిదో అధ్యాయంలో ప్రధానంగా ఓంకార ధ్యానాన్ని చెప్పారు ఆ చెప్పడం కూడా ఎంతవరకు అంటే దేహత్యాగం వరకు తీసుకుపోవాలి దాన్ని దేహం అన్నది ఎప్పుడప్పుడు పడిపోతుంది ఖాయంగా పడిపోతుంది ఎర్లియర్ దేని లేట సూనర్ దాని లేటార్ మనం ఎందుకంటే మనం ఏవో క్యాల్కులేషన్స్ వేస్తూ ఉంటుంది మనస్సు మనస్సు అలా పనిచేస్తుంది ఇప్పుడు నలభై ఏళ్ళు ఉన్నాయనుకోండి నలభై కదండి ఇంకా ఇంకా ఎక్కడిది అనిపిస్తుంది నలభైల్లో ఇంకా బలంగా కూడా ఉంటాడు మనిషి యాభైలు కూడా కొంచెం ఇంకా బిన్కమ్ అలాగే ఉంటుంది కానీ సడన్ గా ఓ క్లోజ్ టు సిక్స్టీ ఆర్ జస్ట్ ఆఫ్టర్ సిక్స్టీ అది ఆ థ్రెష్ దాటి ఆ హంప్ దాటి డౌన్ అయిపోతుంది సడన్లీ బాడీ ఇట్ బికమ్స్ వెరీ వల్నరబుల్ అండ్ వీక్ చాలా వల్నరబుల్ అయిపోతుంది ఉదాహరణకి మంచి బలంగా ఉన్న రోజుల్లో రాత్రి సరిగ్గా ఓ రోజు రాత్రి ఓ గంట ఆలస్యంగా పడుకున్నా గంట ఎర్లీగా లేచినా సరిగ్గా నిద్ర ఉన్నా లేకున్నా మొన్నాడు యాక్టివిటీ మీద పెద్ద ప్రభావం పడదు కానీ ఆ హంపుని డౌన్ ఇంకా పక్షీయత దశకి వచ్చిన తర్వాత రాత్రి నిద్ర లేకపోతే పొగలు వర్క్ అంతా కూడా చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది ఎఫెక్టివ్గా ఉండదు సో ఆ విధంగా దేహము క్రమంగా శిథిలమవుతూ ఉంటుంది కాబట్టి ఈ కాలము యొక్క వేగము మనం ఊహించిన దానికంటే కూడా తొందరగా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడే కదా సిక్స్టీస్ ఈ మధ్యకాలంలో అందరూ ఎనభై ఏళ్ళు బతుకుతున్నారు తొంభై కదా అని మనస్సు చేస్తుందంటే ఆ విధంగా ఇంకా చాలా కాలం ఉందన్నట్టు ట్టిగా ఒక భ్రమని కలిగిస్తుంది మనస్సు లేటెస్టే ఎయిటీ ఇయర్స్ కానీ అనుకున్నా కూడా ఇరవై సంవత్సరాలు పెద్ద ఎక్కువ ఏం కాదు ఏంటంటే నాకు ఇప్పటికే అనిపిస్తుంది టూ థౌజండ్ నేను కాక మొన్నే వచ్చినట్టుగా అనిపిస్తుంది అప్పుడే టూ అయిపోయింది ఎప్పుడైంది టూ థౌజండ్ టెన్ ఏళ్ళు ఎప్పుడైపోయాయి లెవెన్ అయిపోతూ ఉంది అక్కడ ఇలా చూస్తుండగానే టూ కూడా అయిపోతుంది కాలం మహావేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి దేహము సోనర్ దాన్ లేటర్ దేహము త్యాగం చేసే సమయం వస్తుంది కాబట్టి ఇంకా ఎక్కువ సమయాన్ని ఉరికే సంసారంలో తిరుగు ఆడే సందర్భం ఏం లేదు కాబట్టి సంసారంలో తిరుగులాటని కట్టి ఏకాంతంలో ఉంటూ ఆ ఆరాధించే మార్గం ఏదైనా అది మంచి పద్ధతి అంటే మరి సంసారంలో ఇవ్వటాయి కదా అంటే ఏమి ఉండవు ఉంటాయని భ్రమ అంతే మిథ్య ఏమీ లేదు సంసారం మిథ్య ఇప్పుడు ఇది ఎలాగంటే ఒక కొత్త సినిమా వచ్చింది అనుకోండి మా మిత్రుడు ఒకటి వాడు వచ్చిన కొత్త సినిమా అలా చూడాల్సిందే అని ఒక పట్టదలపట్టుకుని చూసేవాడు ఓసారి మిస్ అయిపోయాడు ఏదో అర్జెంట్ పనులు వచ్చి మిస్ అయిపోయాడు సినిమా వచ్చింది రెండు నెలలో మూడు నెలలో ఆడింది వెళ్ళిపోయాడు అతను ఫర్ రీజన్ నా సినిమాను చూడలేకపోయాడు అయ్యయో చూడలేకపోయాను నేనున్నాను యూ డిడ్ నాట్ మిస్ ఎనీథింగ్ నేను ఆ సినిమాని మిస్ అయిపోయాను యూ డిడ్ నాట్ మిస్ ఎనీథింగ్ ఎందుకని ఏం ఉండదు సినిమా అంటే ఏముండదు ఏముండదు మళ్ళీ సేమ్ ఫార్ములా ఏముంటుంది ఏముంటుంది నేను చూడకుండా చెప్తా నువ్వు చూసి ఏది తెలుసుకుంటావో నేను చూడకుండా చెప్తా ఎలాగా ఒక నాయకుడు ఉంటాడు నాయికని ప్రేమిస్తాడు ప్రతి నాయకుడు అనేవాడు ఒకడు ఉంటాడు ప్రతి నాయకుడు సంస్కృత పదం కళ్ళ నాయక్ అంటే మీకు ఇంకా బాగా అర్థం కావచ్చు సో ప్రతి నాయకుడు ఒకడు ఉంటాడు ఈ నాయకుడు నాయక ప్రేమిస్తా ప్రేమించుకుంటామంటే వాడు వద్దంటాడు వీడెవరండి అంటే మరి వాడు వద్దంటాడంటే వాడు ఆటంకాలని క్రియేట్ చేస్తాడు దాంట్లో ఏవో అప్స్ డౌన్స్ అనేకములైన టర్నింగ్స్ ఇవన్నీ ఉంటాయి ఈ మధ్యలో కొంత హాస్యం కూడా ఉంటుంది కొంత సున్నితంగా ఉండొచ్చు మొరటుగా ఉండొచ్చు వాటెవర్ ఏవో అప్సు డౌన్స్ ఉంటాయి ఈ లోపల ఇంటర్వెల్ అవుతుంది ఆ తర్వాత మళ్ళీ ప్రతి నాయకుడి యొక్క వేషాలన్నీ క్రమంగా నాయకుని చేత ప్రతిఘటింపబడి అంతానికి వస్తుంది మీరు లేచి ఇంటికి వస్తారు ఏమైందంటే ఏమీ కాలేదు డిజ్యూ డిజ్యూ గెట్ ఎనీథింగ్ నో సపోజ్ మీరు చూడలేదనుకోండి డిజ్యూ మిస్ ఎనీథింగ్ నో సంసారం అలాంటి నేను సినిమా గురించి పాఠం చెప్తున్నాను అంటున్నారు సంసారం గురించి చెప్తున్నారు సినిమా దృష్టాంతం సినిమాలో మీరు మిస్ అయిందేమీ లేదు సంసారం కూడా అంతే సపోజ్ గీత క్లాసులు ఉన్న కారణంగా మీరు మేనల్లుడి పెళ్లికి వెళ్ళలేదనుకోండి అయ్యో పెళ్ళి మిస్ అయిపోయింది ఈ వీటి నాటి మిస్ చేయలేదు ఈనాటి మిస్ చేయలేదు సపోజ్ తీర్థయాత్రలో వెదాం అనుకుని గీత చదువుకుంటూ ఇటు గిట్టి ఉండిపోదాం అనుకుని మానేశారు అనుకోండి తీర్థయాత్రకి అప్పుడు కూడా ఈ డినాట్ మిస్ ఎనీకి ఇక ఆత్మ తీర్థం పరం తీర్థం ఇదండి తీర్థము ఇదంతీర్థం ఇదంతీర్థం ఇది భ్రామ్యంతి తామసాజనా సూత్ర సంహతిలో చెప్తారు తమో గుణ ప్రధానమైన అంటే దేహమే ఆత్మ అనే భ్రమలో ఉండేవాళ్ళు దేహాభిమానం వాళ్ళు ఇదిగో ఇది తీర్థము ఇది తీర్థము అంటూ బస్సులు ఎక్కి రైళ్ళెక్కి తిరుగుతూ ఉంటారు ఆత్మతీర్థం పరం తీర్థం తీర్థాలలోకల్లా తీర్థము గొప్ప తీర్థము ఆత్మనే తీర్థం అంతస్తీర్థం మహామునే అలా ఉంటాయి శ్లోకాలు ఇక్కడుందా తీర్థము బయటే ఉంది తీర్థము కాబట్టి బయట ఏమీ లేదు కనుక ఆత్మనిష్టలో ఉండాలి ఆ ధ్యానాన్ని అభ్యాసం చేయాలి ఓంకార ధ్యానాన్ని అభ్యాసం చేస్తూ ఉండాలి ఎంతవరకు అంటే దేహం పడిపోయే వరకు సూనర్ దాన్ లేటర్ కాబట్టి ఎక్కువ కాలం కూడా ఉందని అనుకున్నేమీ లేదు కాబట్టి ఆ ఓంకారాన్ని అలాగా ధ్యానం చేస్తూ ఉండాలి ఆ ఓంకారాన్ని ఎంత బాగా ధ్యానం చేయాలంటే దేహం పడిపోయి టైంకి వీడు ఓంకారంలో ఓంకారం అనే హడాలో ఉన్నాడు అన్నంతగా ఓంకార ధ్యానం చేయాలి కొంతమంది ఏం చేస్తారంటే ధన ధ్యానాన్ని అంత దృఢంగా చేస్తూ చేస్తూ ఆ ధనం గురించే చింతిస్తూ చింతిస్తూ దేహాన్ని విని పెడతారు అలాంటి పొరపాటు చేయకూడదు చాలామంది పిల్లలు కూతుళ్ళు కొడుకులు మనవాళ్ళు అంటూ అంత అంత భ్రాంతి అలాగేమీ ఉండదు కూతుళ్ళు కొడుకులు మనవాళ్ళు ఇదంతా కూడా ఒక కల్పన అదేమి వాస్తవం కాదు కూతుళ్ళు లేరు కొడుకులు లేరు మనవాళ్ళు లేరు ఇదంతా కూడా మనిషి చేసుకున్నటువంటి ఒక విచిత్రమైన కల్పన అందరూ జీవులు ఎవరి యాత్ర వాడిది ఆ జీవులు అలా ఉంటారు ఇలా వెళ్తూ ఉంటారు ఇంకా కూతుళ్ళు కొడుకులో ఉడితే వ్యవహారం కోసం పెట్టుకున్న పేర్లు తప్ప అవే సత్యమని అటువంటి ఆసక్తి పెట్టుకోకూడదు ఆసక్తి మనిషిని ప్రంశిస్తుంది ఆసక్తి పెట్టుకోకూడదు అలాగ ఆసక్తితోటే జీవిస్తూ ఉంటే ఆ దేహం పడిపోయేప్పుడు కూడా ఆసక్తితోటే పడిపోతుంది దేహం అలా ఉండకూడదు మరి ఎలా ఉండాలి ఓంకార ధ్యానం చేస్తూ చేస్తూ దేహత్యాగాన్ని చేయాలి అలా చేసినట్లయితే మీరు ఆత్మనిష్ట ఆత్మజ్ఞానము జీవన్ముక్తి ఒకవేళ రాకున్నా నష్టం జీవన్ముక్తుడైపోతే ఇంక సమస్య లేదు మోక్షం ఇక్కడే జీవించి ఉండగానే మోక్షము ఒకవేళ మోక్షం రాకున్నా మీకు నష్టం లేదు ఎలాగండి మరి అదేలాగండి అంటే చూడండి మీరు ఎన్నుకున్న మార్గము తప్పనిసరిగా కడ చేరుస్తుంది ఏ విధంగానూ అంటే అగ్ని అర్చి క్రమము అది ఈ దేహము ఈ సూక్ష్మజీవుడు పుణ్యజీవుడు అయిపోతాడు కనుక ఓంకార ధ్యానం చేస్తూ దేహ చేసిన పుణ్యజీవుడు కనుక అగ్ని అగ్ని ద్వారా జ్వాల జ్వాల నుంచి అహహ పొగలు సూర్యకాంతి ఆ క్రమంలో సత్యలోకాన్ని పొంది అక్కడ ఆత్మతత్వాన్ని విచారించి కాలక్రమంలో మోక్షాన్ని కూడా పొందుతాడు ఈ జన్మలోనే మోక్షాన్ని పొందుతాడు ఒకవేళ ఏ కారణం చెప్పినా బలమైన ఆటంకము అవరోధము ఉన్నట్లయితే బలమైన అవరోధం మనస్సు కలిగించుకున్నదే మనం పెట్టుకున్న అవరోధమే బలమైన అవరోధం కనుక ఏదైనా ఉన్నట్లయితే ఇంకో జన్మలో ఇంకొక జన్మ అక్కర్లేకుండగా అనావృత్తి ఆ హిరణ్య గర్భలోకాన్ని పొంది అక్కడే ఆత్మ విచారం చేత ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృతార్థుడై ఇంకా మళ్ళీ మానవలోకంలో జన్మించటము ఇలాగంటివి లేకుండగా మోక్షాన్ని కాలక్రమంలో పొందుతాడు దీనికి క్రమముక్తి అని పేరు ఆత్మజ్ఞానము వల్ల ఇక్కడ ఇప్పుడు ఈ జీవితంలో పొందే ముక్తికి సద్యోముక్తి అని అంటారు సద్య అంటే వెంటనే సద్యోముక్తి సో ఇన్స్టంట్ కాఫీ లాగా ఇన్స్టంట్ మోక్షం అంటే ఇక్కడే మోక్షం క్రమముక్తి అంటే రాత్రి కాఫీ డికాష్ను వేస్తారు రాత్రి తొమ్మిదింటికి వేస్తారు మొన్నడు పొద్దున్న కాఫీ డాక్టర్ సవకాశిగా రాత్రి క్రమముక్తి రిజిస్టెంట్ ముక్తి సద్యోముక్తి సద్య అంటే అర్థం అది అందుకోసం అలాగే సద్య ఇమీడియట్ సో ఈ క్రమముక్తిని మనకి ఎనిమిదో అధ్యాయం చక్కగా నిరూపించి ఉన్నది త్ర అన ప్రకారేణ మోక్షప్రాప్తిఫల్యదశంకావివృత్త శ్రీ భగవాను వాచ ఇప్పుడు ఇదంతా చూస్తే ఏమనిపిస్తుందంటే మోక్షం అంటే ఇంక ఈ లోకంలో రాదు పరలోకంలోనే మోక్షం యహత్యాగం అయ్యాకనే మోక్షం కావలస్తే మీరు ఎనిమిదో అధ్యాయం చూసుకోండి భగవంతుడు శ్రీకృష్ణుడు అలా చెప్పాడు మీరేమో ఇక్కడే మోక్షం వచ్చేస్తుంది అది కరెక్ట్ కాదు ఎహత్యాగం అవ్వాలి పరలోకానికి పోవాలి ఆ సత్యలోకం అని అనండి బ్రహ్మలోకం అనండి అయితే కొంతమందికి బ్రహ్మలోకము సత్యలోకము పేర్ల కంటే వైకుంఠలోకము అనే పేరు బాగా నచ్చుతుంది వీళ్ళందరూ కూడా నామాసక్తి నామాల మీద ఆస నామాలంటే ఇవిగా పేర్లు పేరు మీద ఆసక్తి పేరు మీద ఆసక్తి సో శివుడు గొప్ప విష్ణువు గొప్ప ఇద్దరు వాదులు వాళ్ళు దేని గురించి వాదులు నామం గురించా తత్వం గురించా తత్వం వీడికి తెలీదు వారికి తెలియదు నామం గురించే వాదులు ఆడుకుంటున్నారు కాబట్టి వైకుంఠలోకము అనే పేరంటే కొంతమందికి ప్రీతి ఎక్కువ కానీ ఉపనిషద్వాంగ్మయంలో బ్రహ్మలోకము అనే పదాన్ని ప్రయోగిస్తారు అదే దానికే వీళ్ళు పెట్టుకున్న పేరు కాబట్టి కొంతమంది ఏమైనా వ్యాఖ్యానిస్తారంటే ఈ దేహంతో ఇక్కడ మోక్షము అనేది జీవన్ముక్తి అది సంభవం కాదు మీరు కవిస్తే ఎనిమిదో అధ్యాయం చూసుకోండి అక్కడ క్రమముక్తినే చెప్పారు పరలోకానికి వెళ్ళాలి అక్కడ మోక్షాన్ని పొందాలి మోక్షం అలాగే వస్తుంది అంతేగాని ఇక్కడే మోక్షం అనే పద్ధతి లేదు అని ఆశంక కలిగే అవకాశం ఉంది ఎనిమిదో అధ్యాయం జరిగితే ఆ ఆశంకను నివారించబోరు వాడై యా విమృత్సయ అంటే వ్యావర్త ఇచ్చ వ్యావర్తితూ ఇచ్చయా అటువంటి శంకను తొలగించే కోరిక గలవాడై శ్రీభగవానువాచ శ్రీకృష్ణ భగవానుడు కలికలే శ్రీ భగవాను వాచ అనే మాట చాలా ముఖ్యం ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితోటి ఏదో అరణ్య పర్వంలోనో ఉద్యోగ పర్వంలోనో హే అర్జున నువ్వు వెళ్లి పాశుపతాశ్రం తెచ్చుకో ఆ అస్త్రంతో కర్నూల్ని సంహరించాలి లేకపోతే మరొకరిని సంహరించాలి ఈ అస్త్రం చాలా ముఖ్యం అని సలహా చెప్పాడనుకోండి అది ఒక బావ మరిదికి బావ చెప్పిన సలహా యుద్ధానికి సంబంధించిన రాజకీయ సలహా అది అది ఆ కాంటెక్స్ట్కి మాత్రమే సంబంధించినటువంటి బోధ అది మొత్తం మానవాళికీ ఉద్దేశించి చెప్పిన బోధ కాదు కాబట్టి ఆ సందర్భంలో శ్రీకృష్ణ వాచ అని ఉండాలి శ్రీకృష్ణుడనే బావ ఆ భావమరిదో భావో అర్జునుడనే భావమరిదికి చేసిన సందే ఉపదేశము ఆ కథలో భాగ్యంగా ఉంటుంది కానీ భగవద్గీత దగ్గరికి వచ్చేప్పటికి శ్రీకృష్ణ ఉచా ఉండదు శ్రీకృష్ణ అంటే ఏమవుతుంది దేవతీపుత్ర వసుదేవపుత్ర అర్జునస్య అర్జునస్య భావ ఇలాంటి అభిప్రాయాలన్నీ నామరూప ప్రధానంగా ఉంటుంది అలా కాకుండా శ్రీ భగవాను వాచ ఏమిటి తేడా ఏమిటి అంటే ఇది మానవాళికంతకీ సమానంగా అన్వయించేటువంటి విశ్వజనీనమైన సత్యము సార్వకాలికమైన సత్యము అన్ని కాలములకు సమానంగా అన్వయించే సత్యము సార్వదేశిక సత్యము కేవలం భారతదేశానికే కాకుండా ప్రపంచానికంతకీ కూడా సమానంగా అన్వయించేటువంటి సత్యము అటువంటి వైశ్విక సత్యాన్ని బోధించే సందర్భంలో మాత్రమే శ్రీ భగవాను వాచ అను కాబట్టి ఇక్కడ ఆయన చెప్పబోయేటువంటి బోధోన్నతి చూశారా మొత్తం మానవాళికంతకీ సమానం ఇప్పుడు మీరు చూడండి శ్రీకృష్ణుడు చెప్పిన బోధ ఎలా ఉంటుందంటే కేవలం మతం వాళ్ళకో కులం వాళ్ళకో చెప్పినట్టు కాదది ఇప్పుడు మీకు ఎలాగో నేను దృష్టాంతం చెప్తాను ఓ అమ్మగారు భోరు భోరు అని దుఃఖిస్తున్నారు ఎందుకమ్మ అలా దుఃఖిస్తున్నారంటే ఆయన నా నా సంచి సంచి అంటే బుల్లి సంచి ఉంటుంది ఆ బుల్లి సంచిలో బుడ్డ సంచి దాంట్లో డబ్బులు అలాంటి విలువైనవేవో విలువైనవి అవసరమైనవి తాళం చేతులు ఇంటి ఇల్లి అలాంటివేవో పెట్టుకుంటారు బుల్లి సంచి ఆ సంచి ఎలా పోయిందంటే కోతి పట్టుకు పోయింది ఈ కోతులు ఉంటాయి కదండీ ఈ కోతి కోతికేవి దాని లోపల అడ్డిపళ్ళు జామపళ్ళు ఉన్నాయేమో అని దానికి భ్రమ దాని లోపల ఏమో డబ్బులును ఇంటి తాళం చెవిను వీటన్నిటికంటే ముఖ్యం ఒక వెండి గొలుసు వెండి బంగారం కూడా కాదు వెండి గొలుసు అవి ఉన్నాయి ఇంటి తాళం చెవి లేదు ఇంటి తాళం చెమో మూలం ఇక్కడే ఉంది డబ్బులు ఉన్నాయి వెండి గొలుసు అది పోయింది అంటే చుట్టుపక్కల వాళ్ళు అన్నారు ఎంత డబ్బులు ఎంత ఉన్నాయా ముప్పై రూపాయలు ఉన్నాయని పోలేమ్మా మహాభాగ్యం ఇంతే కదా ఆ రోజుల్లో ముఫై అంటే ఎక్కువే అయినా కూడా పర్వాలేదు చుట్టుముట్టు పది మంది ఉన్నారు చెరువు మూడు రూపాయలు వేసుకుని నీ ముఫై నీకు ఇచ్చేస్తాము అంటే ఇంకా వెండి కూడా ఉంది దాంట్లో వెండి గొలుసుదేముంది బంగారం కాదు కదా ఎంత ఉంటుంది మొహంకే ఇంకో ఇరవై రూపాయలు ఉంటుంది యాభై రూపాయలు నీకు ఇచ్చేస్తాం అయినా ఆమె ఇంకా విడిచిపెట్టకుండా ఇంకా దుఃఖీసుకొనే ఉన్నారు ఏమిటంటే ఈ వెండి గొలుసు అది ఖరీదు ఇరవై రూపాయలు అయినా వాళ్ళ తాతగారో మా అమ్మగారో ఇచ్చారు ఆవిడికి అది ఎలాగ ఇరవై రూపాయలు పెడితే మళ్ళీ అది రాదుగా నాకు ఆ గొలుసే కావాలి దానికి ఖరీదు కాదు నాకు కావడం ఆ గొలుసే కావాలి అని ఇంకా దుఃఖిస్తున్నారు ఈ లోపల ఓ యంగ్ మ్యాన్ ఆ కోతు పట్టుకున్న కోతు వెనక్కలు వాడు ఆ కోతికి ఓ అరటిపండు ఏదో విసిరాడు అది అరటి పండు పట్టుకుని ఈ సంచిలో దానికి ఏమీ దొరకలేదు ఆ సంచి ఆ గోడ మీద ఉదిరేసి అరటి పండు పట్టుకుని అది వెళ్ళిపోయింది అప్పుడు వీడు గోడకే పట్టుకొచ్చాడు ఆ సంచి ఆవిడికి ఇవ్వగానే ఆవిడ మహానందపడింది ఆ వెండి గొలుసు దొరికిందని ఆవిడ దుఃఖం తగ్గింది ఇప్పుడు ఆమె ఎందుకు దుఃఖించిందంటారు కేవలము ఒక రూపం మీద ఉండే ఆసక్తి కారణంగా దుఃఖించింది ఇప్పుడు ఆవిడ పురుషుడా ఆ వ్యక్తి పురుషుడా స్త్రీయా అన్నది ముఖ్యం కాదు మధ్య వయస్సులో ఉన్నాడా పెద్ద వయస్సులో ఉన్నాడా అన్నది కూడా దుఃఖహేతువు కాదు హిందువా ముస్లిమా క్రిస్టియనా అది కూడా దుఃఖానికి దానికి సంబంధం లేదు భారతీయుడా విదేశీయుడా అన్నది కూడా దుఃఖానికి దానికి సంబంధం లేదు కేవలము ఆసక్తి కారణంగా ఆమె దుఃఖించింది లింగం కానీ దేశం కానీ మతం కానీ వర్గం కానీ వర్ణం కానీ ఏమీ సంబంధం లేదు ఒక్క ఆసక్తి కారణంగానే ఆమె దుఃఖాన్ని పొందింది ఆసక్తి ఎక్కడ ఎక్కడ ఉంటుందో వాడు తప్పకుండా దుఃఖితుడవుతాడు ఆ వ్యక్తి దుఃఖాన్ని అనుభవిస్తాడు ఆసక్తి ఎవడైతే విడిచిపెడతాడో విరక్తుడై ఎవడైతే ఉంటాడో వాడు సుఖంగా జీవిస్తాడు ఇలాంటి బోధం ఉంటుంది భగవద్గీతలో అలాంటిదే బోధిస్తారు కాబట్టి ఈ బోధ కేవలము ఒక వర్గానికో మనిషి వర్ణానికో చెందిన బోధ కాదు ఇది విశ్వజనీనమైన బోధ అందు గురించే ఇక్కడ శ్రీ భగవానువాచ అనే మాట చాలా సార్థకమైన మాట ఎందుకంటే భగవానుడు అంటే మొత్తం మానవాళి మాత్రమేగాక సకల సృష్టికి అహీశ్వరుడు కనుక సకల సృష్టి యొక్క సత్యాన్ని ఇక్కడ ఆయన చెప్తున్నాడు ఏమంటాడంటే నీకు ఇదిగో అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని చెప్తాను ఇదంతుతే గుహ్యతమం ప్రవక్ష్యామి నీకు అత్యంత రహస్యమైన గుహ్యతమం సంస్కృతంలో తరాతమ అంటారు అంటే మీరు ఎప్పుడైనా గుడ్ గుడ్ గుడెస్ట్ గుడ్ బెటర్ బెస్ట్ అని బ్రిటిష్ ఇంగ్లీష్ దమరికన్ ఇంగ్లీష్ గుడ్ గుడ్ అర్ You, you know it. Really. So, bad, badder, baddest. American English. So, I was a philosopher in the American CNN interview with Bill Meherrani. I was a philosopher. I was a Christian. I was a Christian. I was a Christian. I was a Christian. I was a Christian. I was a Christian. don't know what kind of a person he is and adigadu ee prashna i told one person a very bad or person and yes and the morning go told what a bad person he is even bad or so to exchange the american wall ala chestha good good better best ala kad bad badder worst so so comparative so relative సంస్కృతంలో తర తమ సో శుభ ఉందనుకోండి గుడ్ శుభ శుభ తర శుభతమ గుహ్య అంటే రహస్య గుహ్యతర గుహ్యతమ సూపర్లైట్ ద గ్రేటెస్ట్ సీక్రెట్ అది నీకు చెప్తాను ఇదంటుతే గుహ్యతమం ఈ తూ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే అర్థం ఏంటంటే మోక్షము అంటే ఆ క్రమముక్తే మోక్షం అనుకుంటామేమో అలా కాదు క్రమముక్తి చెప్పడం అయిన తర్వాత బట్ అంటే అర్థం ఏంటి ఈ క్రమముక్తి కంటే కూడా డిఫరెంట్ ఒకటి అంటే సద్యోముక్తి క్రమముక్తికి డిఫరెంట్ సద్యోముక్తి దాటి ఆపోజిట్స్ సో అలాంటిది ఒకటి ఉంది అది మీకు నేను చెప్తాను అది చాలా సీక్రెట్ అది నీకు హయ్యెస్ట్ సీక్రెట్ అది నీకు చెప్పేస్తాను ఏమిటి హయ్యెస్ట్ సీక్రెట్ అంటే ఎలాగంటే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ వ్యవస్థ ఏంటంటే ధర్మశాస్త్రా ఉంటాయి ధర్మశాస్త్రాలు ఉంటాయి దానికి సంబంధించినటువంటి విషయాలు రహస్యములు అనబడతాయి మహాపండితులు ఉన్నారని ఆయనకి ధర్మరహస్యాలన్నీ తెలుసు అని అది గుహ్యము అంటారు కాబట్టి ఉపాసన ఉంది ధర్మము అంటే కర్మ చేసి కర్మకి ధర్మము అనిపేరు ధర్మరహస్యములు గుహ్యములు ఉపాసనా రహస్యములు అంతకంటే గొప్ప రహస్యము అవి గుహ్యతరములు ఫైనల్గా ఆత్మతత్వానికి సంబంధించినటువంటి జ్ఞానము గుహ్యతమము దీస్ ద మోస్ట్ సీక్రెట్ ఇది ఎలాంటి సీక్రెట్ అంటే తత్వమసి ఎంత సీక్రెట్ అంటే ఇది ఇది ఓ దృష్టాంత పూజ స్వామిజీ ఓ దృష్టాంతం చెప్పారు ఈ ఈక్వల్ టు అని మీరు ఒక పెద్ద ఈ ఫ్లెక్సీ పోస్టర్స్ చూడండి పెద్ద పోస్టర్ ఒకటి వాసేసి మీరు అభిప్స్ సెంటర్లో కట్ చేశారనుకోండి ఈ ఈక్వల్ టు ఎంసీ రహస్యంగానే మిగిలి ఉంటుంది ఎందుకంటే అందరూ చూస్తూ ఉంటారు ఈక్వల్ గా అంశిస్తారు కానీ ఎవరికీ తెలియదు రహస్యంగానే మిగిలి ఉంటుంది అలాంటిదే నేను ఒక దృష్టాంతం నా సొంత దృష్టాంతం అదే అంటే అయ్యప్ప గుడి పద్దెనిమిది మెట్లు ఎక్కిన తర్వాత ఎదురుకుండా తత్వమసి అని నాగరి తమిళంలో కూడా రాసి ఉంటుంది తమిళను నాకు తెలీదు నేను అడిగాను అదేవిటండి అని తత్వమసి అని చెప్పారు వాళ్ళు కాబట్టి నాగరి లిపిలో తమిళల్లో రాసి ఉంటుంది తత్వామశి అని కానీ ఎవ్వరూ దాని గురించి తెలుసుకోండి ఎవరికీ తెలియదు ఈ అయ్యప్ప భక్తులందరూ ఈ తత్వమసి చూడడం మానేసి వాడెవడో అక్కడ ఎత్తు అయిన కొండ కొమ్ము మీద ఎవడో మంట పెడితే అదేదో జ్యోతి దేవుడు పెట్టాడని అది చూస్తారు తప్ప అలాంటి కల్పితమైన వాటిని చూస్తారు తప్ప ఈ తత్వమశీని చూడడం అంత రహస్యం ఎంత ఎంతమంది భక్తులు వెళ్తారు లక్షల మంది వెళ్తారు కానీ ఎవరూ పట్టించకూడదని అంత రహస్యం ఓపెన్ సీక్రెట్ ఫార్ట్ సీక్రెట్ అంతేగాని దీన్ని ఏదో దాచిపెట్టేశారు వీళ్ళందరూనూ అంచేత ఎవరికి తెలియకుండా పోయిందని అలా అనుకున్నారు ఇట్స్ నాట్ లైక్ దాట్ ఇట్ ఈజ్ ఓపెన్ బట్ ఇట్ ఈజ్ సీక్రెట్ ఇప్పుడు ఉపదేశ సారం పుస్తకం అండి భగవాన్ రమణ మహర్షులు పుస్తకం ముప్పై శ్లోకాలు ఎక్కడ కావస్తే అక్కడ దొరుకుతాయి పుస్తకాలు కానీ ఆ ఉపదేశాన్ని ఎంతమంది అనుభవానికి తెచ్చుకున్నారు ఇది చాలా అరుదైన విషయం వెరీ సీక్రెట్ గుహ్యతమం ప్రవక్ష్యామి నీకు నేను తప్పకుండా బోధిస్తాను ఎందుకు ఏమిటి అర్జునుని స్పెషాలిటీ ఏమిటి అనసూయవే అసూయ లేదు అర్జునుని అందు ఈ అసూయ అనే పదానికి చాలా పదాలకు మల్లగా తెలుగులో అర్థం వేరు సంస్కృతంలో అర్థం వేరు తెలుగులో అసూయ అంటే జలసి అంటారు ఈ జలసి అనే మాట కూడా అసూ నుంచే వచ్చిందేమో కూడా ఎందుకంటే యా జ్యా కలిసి ఉంటాయి అసూ రివర్స్ చేస్తే జలసి అయినట్టుగా అనిపిస్తుంది నాకు సో ఈ సంస్కృతంలో ఈర్ష్యా అన్న మాట ఉన్నాను అంటే ఎదటివాడు బాగుపడుతూ ఉంటే చూసి యాడ్పడవు దాన్ని జలసి అంటారు అసూయ అంటే ఆ అర్థం కింద చెప్తారు తెలుగులో కానీ సంస్కృతంలో అర్థం కాదు సంస్కృతంలో ఈర్ష్య అది సంస్కృతంలో మరి అసూయ అంటే ఏమిటి గుణేషు దోషారోపణం అని డెఫినేషన్ ఉంది అంటే మంచి చూడడం మానేసి చెడును చూసుక దోషారోపణం మంచి చూడడం మానేసి చెడు చూపుత మంచి చూడాలి ఇప్పుడు చారు చారు అంట రసం రసం సెర్వ్ చేశారు వేడి వేడి రసం ఇచ్చారు తాగుతున్నాం ఒక ఆయన అన్నాడు ఉప్పు తక్కువైంది అన్నాడు నేనన్నాను మిరియాల రసం రసం వేడిగా ఉంది ఆరోగ్యానికి మంచిది రుచిగా కూడా ఉంది అని నేనన్నాను ఉప్పు తక్కువైంది అని ఆయన అన్నాడు నేనన్నది కరెక్టే ఆయన అన్నది కరెక్టే కొంచెం ఉప్పు సో ఓపిసరు ఉప్పు తక్కువ ఉప్పు తక్కువైతే అది గుణమా దోషమా అంటే ఆయన అన్నాడు ఉప్పు తక్కువైతే దోషం కదా అన్నాడు నేను అన్నాను దోషం కాదు గుణము అన్న ఎలాగే హార్తికి మంచిది ఉప్పు హార్టికి వైజీది కదండి ఉప్పు ఎక్కువ తినకూడదు ఉంటుంది అందులో ముఖ్యంగా మధ్య వయస్సు వచ్చి తర్వాత వయసు వచ్చిన తర్వాత ఉప్పు ఎక్కువ ఉప్పు వడ్డిస్తూ ఉంటారు పెరుగు దగ్గరికి వచ్చాను నేను వస్తే అసలు మీరు ఉప్పు మాట ఎత్త అని చెప్తాను తర్వాత కొంతమంది ట్రెడిషనల్ గాను పెరుగు ఉప్పు కలిపి వడ్డిస్తూ ఉంటారు ఉందే ఆరంభంలోనే నేనంటాను అది అక్కర్లేదు మిగతా అన్నీ చాలు అది అక్కర్ నెయ్యి వేయండిపాటికి ఉండాలి అది అక్కర్లేదు ఎందుకంటే నా భయం ఏంటంటే బై మిస్టేక్ ఆ ఉప్పు ఏ కూరలోకో దాంట్లోకో వస్తుందేమో పెరుగును ఉప్పు కలిపి వేస్తే అది కరిగిపోయి అది ఎక్లో అయ్యి ఆకులో వేస్తారు ఎక్కడో మధ్యలోనో చిగురునో వేస్తారు అది వచ్చి కూరలోపు ప్రవేశించింది అనుకోండి అదనపు ఉప్పు హార్ట్ మీద మీరు బుల్లెట్స్ ప్రయోగించినట్టు బుల్లెట్స్ అంటే ఈ అదే కాదండి ఇవన్నీ బుల్లెట్సే సో ఇప్పుడు గులాబ్ జాము తిన్నారనుకోండి ఇట్స్ లైక్ ఎ బుల్లెట్ టు ది లివర్ తర్వాత మిడపగా వెజ్జీలు ఉంటాయి చూడండి అది తిన్నారనుకోండి ఆ రోడ్డు పక్కన అమ్ముతారు ఆయిల్లో ఆయిల్ కూడా ఎటువంటి ఆయిల్ అది బాగా ఎక్కువసార్లు యూస్ చేసినటువంటి ఆయిల్ చాలా డేంజరస్ ఆయిల్ అది దాంట్లో వేయిస్తారు బాగా రోస్ట్ బాగా చేస్తాడు మెరపకాయ బజ్జి అది తింటారు అది ఇట్స్ బుల్లెట్ టు ది గట్ ఇంటస్ట్రైన్స్కి బుల్లెట్ లా సో ఉప్పున్నది హార్ట్కి బుల్లెట్ ఉప్పు ఎక్కువ తినకూడదు కొంచెం చక్కగా ఉప్పు తక్కువగా తినాం అభ్యాసం చేయాలి కాబట్టి ఉప్పు తక్కువ అయిందంటే అది గుణం దోషం కాదు కాబట్టి మీరు చూసి దృష్టి గుణాన్ని చూస్తారా దోషాన్ని చూస్తారా అది దృష్టి ఆ గుణాన్ని చూసి దృష్టి ఉండాలి దోషాన్ని చూసి దృష్టి ఉండకూడదు అది అభ్యాసం చేయాలి సాధారణంగా మానవుని మస్తిష్కం దోషాన్ని చూసి ప్రయత్నం చేస్తుంది గుణాన్ని చూడకుండా మనం దాన్ని రివర్స్ చేసుకోవాలి దోషాన్ని ఉపేక్షించి గుణాన్ని చూడడం అభ్యాసం చేయాలి పాజిటివ్ థింకింగ్ అని మేనేజ్మెంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు పాజిటివ్ థింకింగ్ అని అలా చెప్తారు ఓకే మంచిది ఏదో పేరు మీద మంచి లక్షణం అది హాఫ్ ఎంటీ కాదు హాఫ్ ఫుల్ అని అది ఇలాంటిది కూడా మీరు అది కొంత మేనేజ్మెంట్ సర్కిల్స్లో అటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ అలా చెప్తారు పర్సనాలిటీ డెవలప్మెంట్లే చెప్తారు కానీ ఇక్కడ ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ కాదు ఇది లాట్ మోర్ దాన్ దాట్ ఆత్మ స్వరూపాన్ని తెలుసుకునే ప్రయాణం కదా ఇది సో ఇక్కడ గుణమును చూడాలి చాలామంది ఏం ప్రశ్న వేస్తారంటే రాముడు వాలిని ఎందుకు చంపాడు అని ప్రశ్నిస్తారు అంటే మొత్తం రామాయణంలో వీడికి వచ్చిన డౌట్ అదే చూడండి దాన్ని దోష బుద్ధి అంటారు రాముడు సర్వస్వ ఛ్యాగం చేసి అడవికి నడిచి వెళ్ళాడు అది చూడద్దా అది చూడాలి సరే వాలిని సమ్ స్ట్రాటజిక్ అలయన్స్లో సుగ్రీవుణ్ణి మెప్పు కోసమని సుగ్రీవుణ్ణి తన పక్షాన నిలబెట్టకడం కోసమని ఒక ఎలయన్స్లో వాళ్ళని చంపాడు ఆయన అది ఒక కాంట్రవర్షియల్ టాపిక్ే రామాయణంలోనే ఉంది ఆ కాంట్రవర్సీ దీనికోసం రామాయణం బయట మనందరం పెద్ద తెలివితేటలు చూపించక్కర్లా వాళ్ళ మీకే దాన్ని కాంట్రవర్సీగా చూపించాడు రాముడు రిగ్రెట్ అవుతాడు నేను పొరపాటు చేశానేమో ఈ వాలిని చంపడం అని అంటాడు కాబట్టి దాన్ని అక్కడ దాన్ని హైలైట్ చేసి చెప్పమన్నది దోషదృష్టిది అలా ఉండకూడదు తెలుసుకోవడంలో తప్పు కాదు దాని దృష్టి దాని మీద ఫోకస్ చేయటం అన్నది మంచిది కాదు దోషదృష్టి రాముని యొక్క గుణాలని మనం చూడాలి రాముడు మానవుడు మానవుని యొక్క మర్త్యావతారే కృత మర్త్య శిక్షణం అన్నారు భాగవతంలో అది మర్త్యావతారం మనుష్యావతారం మనుష్యులకు ఒక మార్గదర్శనం చేయటం కోసం మనుష్యుడిగా అవతరించి ఆయన మనుష్యుడిగా మెలిగినాడు మనుష్యుడిలో ఏవో కొద్ది దోషాలు ఉంటాయి క్లియర్ రీస్ హ్యూమ్ అని కాబట్టి దాన్ని ఏదైనా ఒక దోషం ఉంటే దాన్ని హైలైట్ చేసుకోవటం అది మనలో దోషం అలాగే ధర్మరాజు గారు ఎందుకు ఆడారు అని భారతం అంతా చదివితే ధర్మరాజు చాలా గొప్ప వైరాగ్య సంపన్నుడు ఆయనలో కూడా ఒకటి రెండు దోషాలు ఉంటాయి దాంట్లో ఒక దోషం ఏమిటంటే ఆయన ఒక్కసారి అసత్యం పలికారు అది బాగా హైలైట్ చేయటము ఇది దోషదృష్టి ఈ దోషదృష్టి ఉండకూడదు ముఖ్యంగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే సందర్భంలో దోషదృష్టి మరీ చెడ్డది సో అర్జునుడు ఎనిమిది అధ్యాయాల గీతలు విన్నాడు ఏవేవో ప్రశ్నలు కూడా అడిగాడు కానీ ఎక్కడా తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాడు తప్పిస్తే దోషారోపణ చేసి ప్రయత్నం చేయలేదు అప్పుడే ఎనిమిది అధ్యాయాల గీత అయిపోయింది సగం అయిపోయింది అయినా కూడా అర్జునుడు గుణదృష్టినే చూపించాడు కాబట్టి శ్రీకృష్ణుడు ప్రశంసిస్తున్నాడు నీ లక్షణం నాకు నచ్చిందా నీకు నేను తప్పకుండా చెప్తాను అనసూయవే ప్రవక్ష్యామి